జ్యేష్ఠరాజ్ బ్రహ్మణాష్ వన్మతిశ సాధన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమస్మార్యపర్య వందే గురు పరంపరా భద్రం కన్మేష్ణును భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తు వాగుసూభి యశేమ దేవరాయ స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నార్క్ష్యో అరిష్టమేమి స్తిన బృహస్పతి దాతు ఓం శాంతిశాంతిశ్శాంతి త్రాపరేదేద సామవేద ేద శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్త ఛంద్యోతిషమితి అథ పరా యక్షరగమ్య సో ఋగ్వేదము యజుర్వేదము ఎట్సెట్రా నాలుగు వేదాలు ఆరు వేదాంగాలు వీటిని అపరా విద్య అని చెప్పడం అయినది అంటే వాటి వల్ల లభించేటువంటి ఏ ఫలం ఉన్నదో అది ఆత్మకంటే భిన్నంగా ఉంటుంది తర్వాత నశ్వరంగా కూడా ఉంటుంది వాటి వల్ల లభించే ఫలం అలా నశించిపోతుంది చూస్తుండగానే నశించిపోతుంది ఇప్పుడు మనము ఎన్నెన్నో మంచి కర్మలను పుణ్యకర్మలను చేసుకుని ఆ పుణ్యఫల రూపంగా ఏవేవో సుఖాలను పొందాను ఏ సుఖం నిలబడింది ఏది నిలబడింది ఈ ఇంద్రియ సుఖములు కర్మ ప్రాప్యములైనా కర్మచేత పొందబడే ఇంద్రియ సుఖాలున్నాయి అంతటి చంచలములు నశ్వరములు అవే నీటి బుడగలవంటిది ఏ సుఖమైనా అంతే మీరు కర్మచేతను సంపాదించిన ఏ సుఖమైనా సరే దాంట్లో దుఃఖం ఎని ఉన్నది దుఃఖం లేకుండగా కేవలం సుఖరూపంగా ఉండదు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ విధంగా దాన్ని చాలా దుఃఖాన్ని అనుభవించాలి తీరా పొందిన తర్వాత అది చేయి జారిపోతుంటే మళ్ళీ దుఃఖం కాబట్టి ఈ విధంగా ఈ కర్మచేతన లభించేటువంటి సుఖములు అవి దుఃఖాన్ని మనకి కర్మచేతనే మానవుడు పూర్ణమైన ఆనందాన్ని పొందేసి సందర్భంలో ఎప్పుడో సాధించేసి ఉండేవాడు మానవుడు పూర్ణమైన ఆనందాన్ని ఎందుకంటే కర్మ చేయని వాడు ఎవడండి ప్రతివాడు ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు ఇటు క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవాడికి వాటిల్లో ఏమీ సుఖం లభించదు అంత శాస్త్రీయమైన విధానంలో జీవించే వారికి కొంత సుఖం కొంత దుఃఖం సో ఆ విధంగా మొత్తానికి పర్సంటేజ్ మారింది తప్పిస్తే దుఃఖం తప్పనే లేదు తర్వాత ఈ సుఖం ఏదో ఒకసారి అంత సుఖం ఉందని అనుకోవడమే కానీ అదలా చేయలేకపోతుంది కాబట్టి మీకు శాశ్వతమైన సుఖము ఈ వేదోక్తమైనటువంటి కర్మకాండల చేత లభించలేదు వేదోక్తమైన కర్మకాండ గురించి మాట్లాడుతుంది లౌకిక కర్మల గురించి అధర్మాన్ని గురించి ఎవరింటే క్యా బార్త మీరు చెప్పేది కిమ్ముత చెప్పే ఉంది సో వేదోక్తమైన కర్మకాండ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఇంకా లౌకిక కర్మలు అధర్మాలు గురించి ఇంకా చెప్పడం అనవసరం సో వాటి చేత లభించేటువంటి ఫలం ఏదైతే ఉన్నదో అది అశాశ్వతము క్షరము వినాశీ అయిన ఫలం ఆ ఫలాన్ని బట్టి కూడా ఆ జ్ఞానానికి అపరా విద్యా పేరు పెట్టాల్సి సెకండ్ క్లాస్ విద్యా అని పేరు పెట్టాల్సి సో మీకు శాశ్వత ఫలము మోక్షము దానికే మోక్షము అని అంటారు దానికే అక్షరం అనే పదంతో వినా ఇక్కడ నిర్దేశం చేశారు క్షర నక్షరతి ఇత్యక్షరం ఈ అక్షర శబ్దాన్ని భవిష్యత్తులు చాలా అందంగా వ్యాఖ్యానం చేస్తారు ఎదరా ఋషితోనికి వినాశము ఫలము అని అనుకుంటే సరిపడుతుంది అక్షరం అని నిర్దేశిస్తారు వినాశము లేని ఆత్మరూపమైనటువంటి పరబ్రహ్మను వీడు అధిగమ్యతే పొందుతాడు పొందడము అంటే కర్మఫలాన్ని పొందినట్టుగా పొందడు దీన్ని కర్మఫలాన్ని ఎలా పొందుతాడు ప్రయాణం చేసి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి పొందుతాడు కర్మఫలాన్ని ఇక్కడ అధిగమ్యతే గమనే ధాతువు ఇక్కడ ఆ గమనము ఆ పొందుత ఎలాంటి పొందటం జ్ఞానం ద్వారా పొందుత నిజానికి గతి గతిశబ్దానికి గతి అనే ధాతువుకి మూడు అర్థాలు ఉన్నాయి గమన జ్ఞాన మోక్షు ప్రాప్తౌ చాతి గతిర్మతాన్ని శ్లోకంలో చెప్పారు గతిశబ్దానికి అర్థం గతి అంటే గమ్యత అంటే గతిహీ కదా గమ్ ధాతువు గమ్ ధాతువుకి ఇక్ష్టిపౌ ధాతునిర్దేశే అనే సూతన నిర్దేశం చేస్తే గతి అవుతుంది గతిహీ అంటే గమ్మనే ధాతువు అని ధాతు నిర్దేశం సో స్థిపానిర్దేశం సో ఈ గమ్మనే ధాతువుకి అర్థాలు ఏమున్నాయంటే గమనం ఒకటి జ్ఞానం ఒకటి మోక్షం ఒకటి ప్రాప్తి ఒకటి గమనం అంటే వెళ్ళుట ప్రాప్తి అంటే పొందుట వెదడం వేరు పొందడం వేరు వెళ్ళడం అంటే యు కవర్ డిస్టెన్స్ పొందడం అంటే గెయిన్ సంథింగ్ అండ్ మోక్ష గతి అంటారు ఆయన ఉత్తమ గతిని పొందేరు అంటే ఆ గతిశబ్దానికి ఇక్కడ మోక్షం అనర్థం తర్వాత సో గతిశబ్దానికి జ్ఞానం అర్థం అసలు సర్వే వ్యత్యర్థాతవ జ్ఞానార్థని ఒక రూలు గతిని బోధించే ధాతువులన్నీ కూడా గమనాన్ని బోధించే ధాతువులన్నిటికీ జ్ఞానం అని అర్థం అన్నది ఈ గెయిన్ ఇట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో గెయిన్ ఆన్ సో ఇక్కడ అధిగమ్యత అంటే పొందుతాడు జ్ఞాన రూపంగా పొందుతాడు అంటే మోక్షాన్ని తన స్వరూపంగానే పొందుతాడు సో ఈ మనం తర్వాత చూస్తాము అటువంటి అక్షర పరబ్రహ్మను ఆత్మరూపంగా పొందించేటువంటి విద్య ఏదైతే కలదో ఎయా తత్ అక్షరం అధిగమ్యతే వేదముల ఎందు ప్రసిద్ధమైన ఉపనిషదుల ఎందు ప్రసిద్ధమైనటువంటి లేదా ఆత్మజ్ఞానుల చేతను సాక్షాత్కరించుకోబడిన ఏ పరబ్రహ్మ దానిని ఈ విద్య పొందుతాడు అది పరావిద్య అని పరావిద్యను అలా ఆ ఇరుమిది శంకర్లు బాగా నిరూపిస్తారు అందాము అధిపూర్వస్య గే ప్రాయశ ప్రాప్యర్థత్వాత్ అక్కడ ఆయన అధిగమ్యతే అంటే ప్రాప్యతే అర్థం చెప్పారు పొందబడుతున్నది అని సో అత అక్షరం అధిగమ్యతే అక్షరం అంటే వక్ష్యమాణ విశేషణం అక్షరం ఈ అక్షరాన్ని అక్షరపర బ్రహ్మని అక్షర పరబ్రహ్మ అంటారు గీతలో చాప్టర్ ఒకటి దానికి అక్షర పరబ్రహ్మయోగం అని పేరు సో ఏ చాప్టర్ది ఎయిత్ చాప్టర్ ఎయిత్ చాప్టర్గా అక్షర పరబ్రహ్మయోగం అని పేరు సో ఈ అక్షరపర బ్రహ్మాని ప్రా అంటే ప్రాప్యతే ఈ అధి అధి ఉపసర్గ గమ్ ధాతుంది సో ఈ అధి గమ్ అధిపూర్వస్సు అధి ఉపసర్గ ముందు పెట్టినటువంటి గంధతువుకి ఇంకా ఏవో అర్థాలు లేకపోలేదు కానీ మెయిన్ అర్థం చాలా ప్రొడామినెంట్ మీనింగ్ ఏమిటంటే ప్రాప్తి ప్రాయశ ప్రాప్త్యర్థత్వాత ఇది తరఫుగా పొందుతా అర్థంలో వాడతారు అది అధిగమించినాడు అంటే పొందినాడు అర్థం అధిగమ్యత అంటే పొందబడుతున్నది అని అర్థం చెప్తారు తర్వాత నరప్రాప్తే అవగమాథేదోస్తి ఇప్పుడు అవగమా అంటే అవగమాన్న అధిగమాన్న ఆ గమనే ధాత్వులో పయనించుతా అని అర్థం ఉన్నది దానికి అధి అని చేర్చినట్లయితే పొందుతా అని అర్థం ఇప్పుడు పొందుత అధిగమ ఇస్ పొందుత అవగమ తెలుసుకుందుతారు ఈ దీస్ ఆర్ ది స్టాండర్డ్ మీనింగ్స్ సో అవగతి అంటే జ్ఞానం అధిగమ అంటే పొందుత ప్రాప్తి సాధారణంగా కర్మఫలం దగ్గర రెండింటికి తేడా ఉంటుంది ఎందుకంటే కర్మ కర్మఫలము దాని గురించి మీరు తెలుసుకున్నారనుకోండి తెలుసుకుంటే మీకు పొందినట్లయిందా కాలేదు మొన్న మనం అనుకున్నాం దెర్ ఈజ్ అ గల్ఫ్ అని మీరు కర్మ గురించి తెలుసుకుని ఆ నోహౌ ఇతి కర్తవ్యతంతో తెలుసుకుని దాన్ని మీరు అనుష్ఠానం చేస్తే చేసి తర్వాత కాలంలో వెయిట్ చేసి దేశంలో పయనిస్తే మీకు ఆ ఫలం నాకు స్వర్గాది ఫలాలు ఇప్పుడు పుత్రకామేశ్వరీ అనుకోండి పుత్రకామేశ్వరీ ఆరెంజ్ పుత్రుడు కలిగిపోయాడా అదే పుత్రకామేశ్వరీ ఆగం పుత్రుడు కలగలేదు యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అప్పుడు ఆమె అనుభవత అవ్వాలి ఆ తర్వాత తొమ్మిది మాసాల తర్వాత పుత్రుడు తొమ్మిది మాసాలు పది మాసాలు సో దెర్ ఈజ్ అ గ్యాప్ ఇన్ బిట్వీన్ సో అక్కడ అధిగమా అవగమ దెర్ ఈజ్ అ గ్యాప్ అవగమ నోయింగ్ అధిగమ గెయినింగ్ దెరిజ్ అ గ్యాప్ అని చెప్తున్నా దానికి అపరావిద్య అన్నారు పరా విద్యలో అవగమ అధిగమ ఆర్ వన్ అండ్ ది సేమ్ ఇక్కడ తెలుసుకొనుటయే పొందుట అదే అంటున్నారని పరప్రాప్తే పరమును పొందుటకి పొందుటకు అవగమ అర్థస్య అవగమము జ్ఞానము జ్ఞానము అర్థానికి భేద నాస్తి భేదము లేదు ఈ పరము అంటే పరబ్రహ్మ పరబ్రహ్మని పొందుట అంటే పరబ్రహ్మని తెలుసుకొనుట రెండు వన్ అండ్ ది సేమ్ ఎందుకో తెలుసునండి ఆ పరబ్రహ్మ అంటే పూర్ణతత్వము మీ స్వరూపమే అయి ఉన్నది కనుక సో అలాగైతేనే మోక్షం పాసిబుల్ అవుతుంది లేకపోతే అసలు మోక్షమే పాసిబుల్ కాదు కొంతమంది ద్వైతవాదులు ఏమంటారు మోక్షము అంటే వైకుంఠానికి వెళ్ళడం మోక్షం వైకుంఠానికి వెళ్ళడం అయిందనుకోండి ఆ వైకుంఠంలో చేరతారు వైకుంఠంలో ఉంటారు మీరు ఉంటారు వైకుంఠమో ఉంటుంది మీతో పాటుగా ఇంకా చాలామంది ఉంటారు వైకుంఠంలో అండ్ వెన్న వీళ్ళందరి మీద బాసెస్ సెకండరీ బాసెస్ టెరిషరీ బాసెస్ అవైలబుల్లో ఉంటారు గరుక్ మంత్రులు ఉంటారు తర్వాత ఇంకా పార్షదులు ఉంటారు నంద సునందులోనో ఇద్దరు పార్షదులు ఉన్నారు పార్షదుల్లో ముఖ్యులు వాళ్ళు ఉంటారు తర్వాత ఆయన మహావిష్ణువు యొక్క గేటు కాపలాదారులు ఇద్దరు ఉన్నారు జయ వాళ్ళు ఉంటారు సో ఒకవేళ వాళ్ళని ఎక్కడికైనా పంపించడం జరిగితే వాళ్ళ స్థానంలో మరొకళ్ళు ఉంటారు ఇంకా వీళ్ళందరినీ నుంచి లక్ష్మీదేవి ఉంటుంది ఒకసారి వాడేపల్లో వస్తుంది ఒకసారి లక్ష్ శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే లక్ష్మీదేవి అంటే మోక్షం పూర్తి అవ్వలేదని చెప్పడం కోసం చెప్తున్నాను నేను మోర్ దాన్ సో మీరు అక్కడికి వెళ్ళినా ఈ సంసారం తప్పలేదని చెప్పడం కోసం చెప్తున్నాను సో శ్రీ మహావిష్ణువు ఎదురుపోతున్నాడు లక్ష్మీదేవి ఆయన్ని కలవాలని అనుకుంటే ఒకసారి భర్తలు తన భర్తతో తను మాట్లాడుకుంటున్నాయి వాట్ ఈస్ వచ్చింది వస్తే గేట్ దగ్గర ఈ జీవులు గదలు పట్టుకుని ఉంటారు వీళ్ళు గదలు పట్టుకుపోయారు గం పట్టుకుని ఉన్నట్టుగా ఏకే పార్టీ జీవులు పట్టుకున్నట్టుగా గదలు పట్టుకుని ఉంటారు పట్టుకుని నథింగ్ డూయింగ్ అని ఆపేస్తారు ఆవిడ షీ బికమ్స్ స్టండ్ యూ స్టాప్ మీ లక్ష్మీ అంటే అమ్మ ప్లీజ్ డోంట్ పుష్ ఎనీ ఫర్దర్ ఎందుకంటే బాస్ ఈస్ బీఫింగ్ నో వే అంటే ఈ లోపల ఆ విష్ణు వింటాడు లోపల నుంచి వదిలేస్త వీళ్ళు ఆ వీళ్ళు ఆర్డర్ వేశారు కొమ ఉంచేసింది కొమ్మ ఉంచేశారు వీళ్ళని ఆయన ఒక ఏక వేస్తాడు అక్కడి నుంచి లోపల నుంచి ద్వితీయ స్కంభంలో ఉంది మీరు చదివితే తెలుస్తుంది సో అప్పుడు వీళ్ళు వదిలేస్తారు మా బాస్ నుంచి ఆర్డర్ వచ్చింది వదిలేస్తారు Prabhupada Valadhaneshi takes an issue with Vishnu. What kind of people we have at the gate? They don't allow me to come inside? Uh, you, what you are doing about it? You should immediately punish them and change them from place. Anantay, ayinantadu, chudu. If you want to punish yourself in place, you should have a lot of money. Cover to the time, you should have a lot of money. And you should have a lot of money. You are always like that, all tricky situation mm -hmm. and all that. They should be punished and uh, you will... Uh, don't worry, just wait a little. I put my papa on a pacification, I put my papa on. I put my papa on, she is ready to... She forgot it. She was willing to wait for some time and all of it ever. Now I have to say, Samat Kumara does that. Samat Kumara does that. Samat Kumara does that. <laughs> Samat Kumara does that. <laughs> Samat Kumara does that. Samat Kumara does that. Samat Kumara does that. అవమానం చేస్తే వైకుంఠం దగ్గర ఇక్కడ భేదమే భక్తునికి ఈశ్వరునికి భేదమే లేని స్థానంలో అవమానం ఒకట మీరు రాక్షసులు అయిపోతారు అని చెప్పి ఆ శాపం ఇచ్చేదాకా విష్ణు ఊరుకుని శాపం ఇచ్చారా శాపం ఇచ్చి ఊరి శాపం ఇవ్వకండి కాదు నేనే వాళ్ళని అలా ప్రమాయించాను అనొచ్చు ఆయన అలా అంటారు శాపం ఇచ్చేదాకా ఊరుకుని వచ్చి ఆయన్ని చూసి మీరు సిగ్గుపడతారు శాపం ఇవ్వడం ఏంటండి మా ప్రారంభం మేమేమో తితిక్ష ఉండాల్సినటువంటి ఋషులు మా మతం కూడా శాపం వచ్చిందంటే అదంతా కూడా మీ మీ కృపేం కాదులే నాదే నువ్వేం పర్వాలేదు డోంట్ వర్రీ అని వాళ్ళని ప్యాషన్ వేసేసి ఈ జైవిజయల్ని ప్యాషన్ వేసేసి మీరేమీ డోంట్ వర్రీ మీకు మళ్ళీ యూ విల్ కమ్ బ్యాక్ టు మీ అని ఇలాగా మూడు జన్మలా ఏడు జన్మలా మళ్ళీ దంటా లేదు దాంట్లో మనం వాళ్ళు ఓపెసర్ ఉంటే దాని మీద మూడు జన్మల ఏడు జన్మల ఆప్షన్స్ ఇవేం సో వీళ్ళు రాక్షసు వైపమ్మని చేపించారు అంటే రాక్షసులు బస్ మూడు జన్మలకి దాన్ని ఫిక్స్ చేసేసి పంపించేస్తారు ఇది కథ ఈ కథను బట్టి మీకేం తెలిసింది వైకుంఠంలో మీరు ప్రవేశించినా మోక్షము కాదు పూర్ణత్వం ఇది ఈ కథ దిస్ ఈజ్ వన్ శంకర్లు అనేక సార్లు చెప్తారు అది ఆయన ఈ విషయాన్ని చెప్పినప్పుడల్లా నాకు ఈ కథ గుర్తుకు వస్తుంది వైకుంఠానికి వెళ్ళినా పూర్ణత్వము ఉండదు సో మనిషి నేను చూస్తూ ఉంటాను నాకు అనిపిస్తుంది సొంత నాకే డౌట్ వస్తుంది నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ సూటబుల్గా ఉందా లేదా నాకే డౌట్ వస్తుంది డౌట్ వచ్చినా మళ్ళీ ఐ ట్రై టు డూ దాట్ సి ఐ వాజ్ ఫాలోయింగ్ ఎయ్ వన్ జెంట్ వన్ హీజ్ నేమ్ ఈస్ పీట్ శాంప్రాస్ స్వామీజీ కూడా పీట్ శాంప్రాస్కి ఫ్యాన్ అయిన హీ ఆల్సో ఫాలో పీట్ శాంప్రాస్ అగాసీని పీట్ సాంప్రాస్ ని స్వామీజీ బాగా ఫాలో అయ్యేవారు neil pimproson follower he was winning just like anything was a tennis sir he was ippudu led anukuntanu oka pudu he was winning and winning and winning and he was on the top of the world he made millions and millions and millions of dollars also kirti padavi dhanamu adikaramu yanne unnai villela untarunte chala dhanavanthudu enta rich ante stinking rich anadu chudandi anta rich ఓ ఐలాండ్ కొనేయడం ఓ ఐలాండ్ కొనేయడం కొని దాంట్లో ఓ ప్యాలెస్ కట్టడం నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడు ఎవరో నాకు స్వామీజీ ఈ ఆ ఐలాండ్ ఖాళీగా ఉంది మీకు ఎవరన్నా తెలిస్తే కొనుక్కోమని చెప్పేసి సూచించారు ఓ ఐలాండ్ ఓ ఐలాండ్ ఎవరు ఖాళీగా ఉంది ఇట్ ఈజ్ ఎవరి ఖాళీగా ఉంది ఇట్ ఈ ఫర్ సేల్ దట్ ఈస్ దిటిజ్ సో ఎవరో కొనిసి ఉంటాడు ఈ పాటికి ఓ ఐలాండ్ కొనేయడం అంతంత ధనవంతుడు స్టింకింగ్ రిచ్ and this fellow he won on one and one and one and one and then a age catches him and then the match is going on he is about to lose the young man who reached is about to lose he should be graceful at last he ran all over he has accepted a jail when he came to the world my body they have shown me And I have observed, eh, eh, let us see how he found it. He was in tears. He was desperate. Not only that, he has a psychiatric treatment for months together. And he was about to slip into depression. What is this? So, వాడు వేసుకున్న వాడు వేసుకున్న చొక్కాని సంపాదించడానికి జనాలు ఎగబడిపోతారు వాడు చొక్కా వాడు వేసుకున్న ఆడపదో ఆ చొక్కాకి అదేదో పెద్ద పెద్ద దివ్యమైన వస్తువు అన్నట్లుగా వాడు యూజ్ చేసిన ర్యాకెట్ కోసం జనం ఎగబడతారు వాడు సంతకం పెడితే మేము కృతార్థమైపోయామని వీళ్ళందరూ అనుకుంటారు ఒక వాడు సంతకం పెడితే వారు హీస్ సఫర్ సో ఈ జగత్తును మీరు ఏ పొజిషన్కి చేరితే మీకు పూర్ణత్వం వస్తుంది కళ్ళు దీ నాట్ గోయింగ్ టు హ్యాపీ కాబట్టి కర్మ ఫలము ఎంతటి కర్మ మీరు చేసినా కర్మ ఫలము ది పర్సన్ హీజ్ సిక్ విత్ సఫరింగ్ ఈజ్ సిక్ విత్ డిప్రెషన్ అండ్ విత్ అెన్స్ ఆఫ్ లాస్ హీ సిక్ విత్ ఎయిట్ సమ్ టైమ్స్ అనిపిస్తున్నాయి వాడికి ఉన్న లక్షలు కోట్లు వాడికి ఉన్న సంపద ఏది కూడా వాడిని ఇట్ డి నాట్ మేక్ హిమ్ హ్యాపీ ఇంకా ఈ ఎగ్జాంపుల్ పర్వాలేదు బోర్ ఇస్ బెకర్ అని ఒకడు ఉన్నాడు హీఈ వాడు ఎవరినాడో తెలిసిన ఇన్ మై లైఫ్ ఐ న్యూ ఓన్లీ లిటిల్ హ్యాపీనెస్ ఓన్లీ వన్ టైం దెన్ ఐ వన్ ద వింబుల్ డన్ ఫస్ట్ టైం ఐ వాజ్ హ్యాపీ ఎక్సెప్ట్ దట్ స్మాల్ పీరియడ్ హాఫ్ అన్ అవర్ హ్యాపీనెస్ ఐ నెవర్ న్యూ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్ after that, after that. And so, he gave a statement like that. In your terms of the Rhyana statement, Sarvi Nukkumeda Vela Veskunna, Uidu Mari, Inta Anmata Sthiti Ki Cheru Kunnade, Mana Yandu people who, they are willing to, they are willing to sacrifice anything to wear his shoes. Anta Hero Laga Trik Chastaru. He is not a hero for himself. He a whole, One well, looks at him as a hero but he doesn't look at himself as a hero. He is suffering. He is unhappy. He is incomplete. Karma falam hedena saray. Vaipun thangu ayel alon. That is what I was going to say. Karma falam hedena saray. Adi moksha ennati ki kardhala dos. So, what you know and what you gain are one and the same only in the case of moksha. In the case of karma, money, power, etc., knowing and gaining is not the same. A gulf అలా ఉండిపోతుంది బెరాజ్ ఇన్ ది ఆత్మ జ్ఞానం you know your nature, మోక్షం లభించినట్టే కాబట్టి అవగమ అధిగమ అనేది రెండింటికి మధ్యన పెద్ద గల్ఫ్ ఉంటుంది మిగతా వాటిల్లో అవగమం అంటే తెలుసుకున్నాడు అధిగమం ఏం లేదు కానీ ఆత్మ జ్ఞానం విషయంలో అవగమ అండ్ అధిగమ ఆర్ వన్ అండ్ ది సేమ్ అనే ఒక పెద్ద ప్రపోజల్ అధిగమ్యత అంటే జ్ఞానరూపమైనది అది పొందడం ప్రాప్తి ప్రాప్తి అంటే ఎలాగా అవగమే ప్రాప్తి అవగమే అధిగమము అని వెరీ నైస్ హౌ అవగమో అధిగమో అవుతుంది సో ఇప్పుడు ఇది మామూలుగా నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తాను దేర్ టూ కైండ్స్ ఆఫ్ ప్రాప్టీస్ ప్రాప్తస్య ప్రాప్తి అప్రాప్తస్య ప్రాప్తి అప్రాప్తమైన దాన్ని మీరు పొందాలి అంటే ఇంతకు ముందు మీ దగ్గర లేదు అది మీకు పొందాలి అంటే మీరు కర్మ చేసి సంపాదించాలి బై ఎఫర్ట్ యూ షుడ్ గెట్ ఇట్ వేరే ప్రాప్తస్య ప్రాప్తి మీకు ప్రాప్తమే అయి ఉన్న దానిని మీరు పొందాలంటే కర్మ వర్క్ చేయదు కర్మ ఇది ఈజ్ ఆల్రెడీ విక్యూ అండ్ యూ షుడ్ గెట్ ఇట్ మరి దట్స్ అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే అజ్ఞానం చేతొచ్చాం అంతే కదా విత్ యూ ఆ సంగతి తెలియకపో ఒక నిధి మీద కూర్చున్నాడు ఆ నిధి తన దగ్గర ఉన్నదని తెలియదు దట్ ఈస్ ది అజ్ఞానం ఆ జ్ఞానం చేతనే వాడు ఆ నిధి యొక్క ప్రయోజనాన్ని పొందలేకపోతూ ఉంటాడు అప్పుడు వాడికి పాయింట్అవుట్ చేయాలి ఆ నిధి నీ వద్దనే ఉన్నది అని చెప్తే వాడు ఆ జ్ఞానాన్ని పోగొట్టు సో అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో వెంటనే వాడికి అది తెలుసుకోవడమే పొందడము రాష్ట ప్రాప్తి మామూలుగా విస్మృత కంఠ చామీకర న్యాయము ఇక్కడ పదాలు పెద్ద పెద్ద సమాసంలో ఉన్నాడు అందమైన సమాసం కంఠంలో ఉండే చామీకరము అంటే బంగారం నెక్లెస్ విస్మృత ఇప్పుడు అక్కడ పొందాలి ఎలా పొందుతుందామే వెతికేస్తూ పొందలేదు కర్మచేతనం లభించదు తెలుసుకోవడం చేతనే లభిస్తుంది అంతేకాదు దీని దనగడే క్లిక్ గే అక్కడ గమనించని పెద్ద చిన్న ట్రిక్ ఒకటి అదే కంటే కర్మ కర్మచేతను పొందలేకపోవడం సరే అది ఇది ఒకే మోరగండా కర్మ చేస్తున్న దక్షేపం ఇది దొరకదు ఎందుకంటే ఆవిడ నెక్లెస్ కోసం వెతుకుతుందనుకోండి ఎక్కడ వెతుకుతుంది తనకంటే భాష్యమునందు వెతుకుతుంది పోయిందంటే వాడు ఎక్కడ పోయి ఉన్నారు కదా భాష్యమునందు దృష్టి ఎక్కడ ఉంటుంది ఎక్కడ నెక్లెస్ లేదో అక్కడ ఉంటుంది ఇంకెప్పుడు దొరుకుతుంది అది కాబట్టి నెక్లెస్ ఉన్న చోటకి దృష్టి మళ్ళాలి అంటే ముందు ఎక్కడ నెక్లెస్ లేదో అక్కడికి దృష్టిని ప్రసరింపజేయడం మానేయాలి ముందు మానేస్తే ఆ తర్వాత మాట్లాడాలి అని మహాత్ములు నువ్వు చేస్తున్న కర్మలన్నీ నువ్వు ముందు ఒకసారి యుస్టిల్ దర్ అండ్ యు ఏ ఏ కర్మాలు చేస్తున్నావో చూసుకో చూసుకుని ముందు ఆ కర్మలహ అనవసరాహన అన్నీ కూడా వివేక జ్ఞానాన్ని ఉపయోగించి అనవసరమైన అన్నీ మానే ఒకవేళ నా దగ్గరికి వచ్చాను నా మీద చేతబడి చేసేదండి ఏదో రుద్రప్రయోగం ఏదో చేసాడు దానివల్ల నేను సఫర్ అవుతున్నాను దానికి నేను న్యూట్రలైజ్ చేసేటువంటిది చేసుకున్నాను మీ ఆశీర్వచనం ఏమని నేనున్నాను నీకు నాశీస్సు ఫలించే ఉపయోగం ఉంటుంది ఏమిటది ముందు నువ్వేదో చేస్తున్నానన్నావు చూడు అది మానేది ఎందుకంటే అదే నాకు మానిస్తే ఎలాగా మరి వాడు నా వాడు నెగిటివ్ ఏదో ప్రయోగం చేశాడు కదా నో ఇట్ ఈజ్ యువర్ ఇంటర్ప్రిటేషన్ వాడేమీ చేయలేదు ఇట్ ఈజ్ యువర్ ఇంటర్ప్రిటేషన్ అంటే మీ అభిప్రాయం అయితే ఈశ్వరు ముఖాలు ఇస్తాడు వాడు నిమిత్త మాత్రం కానీ వారి నిమిత్త మాత్రుడు కూడా కాదు ఒకప్పుడు నిమిత్త మాత్రుడు అవి వాడు అవుతాడు వీడు అది కూడా కాదు వీఆర్ ఇంటర్ప్రిటేటింగ్ వాడు నీవేది ప్రయోగం చేసేయడం నీకు ఎలా తెలుసు అంటే వాడు ఇంకో కూర్చొని జపం చేస్తుంటే నేను చూశాను జపం చేస్తుంటే ఇన్వెస్టిగేట్ చేసేయడం మేము ఎందుకు అనుకుంటాం ఇది ఎక్కడికి ఇచ్చి లేదు వాడు నా కేసు ఏదో చూశాడు ఆ ఇంటర్ప్రిటేషన్ సో వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఇది రాంగ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మీద బేస్ అయిను లేదో మళ్ళీ దాన్ని వాడు చేసిన ఆ నెగిటివ్ టర్మ్ న్యూట్రలైజ్ చేయట్ అయిను నేనేదో పాజిటివ్ టర్మ్ చేసుకున్నాను అని అంటే ది హోల్ థింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ది అప్రోచ్ అండ్ ది డైరెక్షన్ ఇస్ రాంగ్ దిఫ్ స్టాప్ దిట్ మరి తర్వాత తర్వాత ఏం చేయాలి చూడడం ముందు ఆపు దిం ఎందుకంటే ఈ రకమైనటువంటి అజ్ఞానాన్ని దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఎన్ని పర్సన్ విల్ గ్రో ఎవరో ఏదో నా నెగిటివ్ చేశాడు నేను మళ్ళీ దాన్ని యూటలైజ్ చేసుకున్నాను వాట్ అండ్ అఫ్యూ ఇగ్నరెన్స్ సిటీస్ ఇట్ ఈస్ ప్యూర్ సూపర్ స్టేషన్ సో వన్ హ్యాస్ టు లుకెట్ హిజ్ లైఫ్ స్టైల్ కొన్ని అనవసరపు వ్యవహారాలు ఉంటాయి సంసారికము కృత్యాలు అనవసరమైనవి ఉంటాయి వీ షుడ్ స్టాప్ అనవసరమైనవి చేయకూడదు ఎందుకంటే మన ఎనర్జీ అండ్ మన అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఇదంతా డైవర్ట్ తర్వాత మైండ్ సంసారంలో విక్షిప్తం it gets thrown నావ్ అన్నెసరీ డైరెక్షన్స్ ఇయర్ బై అది ఆత్మజ్ఞానానికి అవైలబుల్ కాకుండా పోతుంది కాబట్టి లౌకిక కర్మలు ఏవైతే ఉంటాయో వాటిల్లో అత్యవసరమైన వాటిని అట్టేపెట్టుకుని మిగతా వాటిని తీసుకురాయాలి అంటే వైరాగ్యము అని అర్థం అదే మరి వైరాగ్యం అంటే ఇంకా వైదిక కర్మలు ఉంటాయి శాస్త్రోక్త కర్మలు వాటిల్లో సత్వగుణ ప్రధానమైన వట్టేపెట్టుకుని రజస్సు తమస్సు అసలు దరిదాపుడికి ఈ రజోగుణం తమోగుణాన్ని యూ షుడ్ నాట్ అలౌడ్ అండ్ టు కన్ ఇయర్ ప్రాదేశిక తామసిక కర్మలు ఉన్నాయే చాలా యూస్లెస్ కర్మలు వాటిని చేసేవాళ్ళు చేస్తారు ఎవరో చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు వేఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాన్ అప్పుడు ఇఫ్ యూ డిస్టిల్ అండ్ ఫిల్టర్ లైక్ దాట్ అప్పుడెవరం మీ వంద కర్మల్లో ఐదో ఆరు మిగులుతుంది గృహస్థాశ్రమ ధర్మం అనేది ఒకటి ఉంటుంది కనుక ఆ నిత్యకర్మలు అంటారు తప్పనిసరిగా చేయదగ్గర వాటిని చేసుకుంటాం అప్పుడు మనస్సు క్లీన్ అవుతుంది మనస్సుకుండే ఫికల్నెస్ తగ్గుతుంది మనస్సు చాలా అలగిడిగా ఉంది ఆందోళనగా ఉందని చాలా మంది కంప్లైంట్ చేస్తారు అలగడీ ఆందోళన అన్నీ ఈ అలగడి ఆందోళన ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారు బికాజ్ ఇంటెన్స్ యాక్టివిటీ వస్తాయి అవి మీరు యోగాలు అవి చేయక్కడంలో ఉండగానే మనస్సు సింప్లిఫై సరళం మనసు ఎప్పుడైతే సరళమైందో అప్పుడు ఏకాగ్రం అయిపోతుంది పవిత్రమైపోతుంది అప్పుడు మీకు ఆత్మనిష్ట అనేది సరళంగా అబ్బుతుంది సో దట్ ఈజ్ ది ప్రొసీజర్ కాబట్టి కర్మచేతనం లభించేది కాదు ఇది ఇది ప్రాప్త్య ప్రాప్తి అప్రాప్తస్య ప్రాప్తి అయితే కర్మచేతన లభిస్తుంది అప్రా దానికి మళ్ళీ అధ్యయతమే అంటారు మన వాళ్ళు మంత్రాలు చింతకాలు వాళ్తాయారు చింతగాలు చెట్టింగ్ ఉన్నాయనుకోండి అది అప్రాప్తస్య ప్రాప్తి ఇంతే మంత్ర మనస్సు మనం నుంచి వస్తే ఎక్కడ ఉంటుందో రాయకృష్ణు చెప్తే చింతగా పడుతుంది కదా లేదా కర్వహుడ సంపాదించి దానికేదో కుక్కర్ లో లాగా ఏదో చేయాలి సంథింగ్ ఏమనుకుంటుంది అయితే మీరు పైసరా ఎక్కాలి దాని కింద కానీ అలాగాలి సంథింగ్ అర్థం కర్మ చేయాలి ప్రాప్తస్య ప్రాప్తికి మీ జీవంలోనే చింతగాలి మీరు మర్చిపోతే అప్పుడు ఏం చేయాలి ఉందని తెలుసుకుంటే సత్తు కాబట్టి ఆత్మజ్ఞానము మోక్షము విషయంలో ఇంత మాత్రం కాబట్టి మోక్షం సరళమా సింపులా కఠినమా అంటే అజ్ఞానము జ్ఞానము అనేది ఇట్ ఈజ్ ఆల్వేజ్ వెరీ సింపుల్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఈ జ్ఞానం అది ఆ సరైన దారిలో ఉన్నవాడికి సింపుల్ దారి తప్పిన వాడికి వారికి ఈ జన్మ దారి ఎన్ని జన్మలైనా అలాగే ఉంటుంది దారి వాడు హీ నాట్ బి టు సీడ్ ఇట్ రూట్ ఇట్ ఈస్ సింపుల్ యాజ్ వెల్ యాస్ డిఫికల్ట్ వెళ్ళి ఆ వాక్యం ఉందము అవిద్యా అపాయ తేవహి పరస్రాప్తి స్నార్థాంతరం సో పరం అధిగమ్యతే అని అన్నారు కదా ఎదక్షర అప పరా యయా తదక్షరం అధిగమ్యతే అక్షరం పరం పరావిద్యను ఎందుకన్నారంటే పరం సర్వోత్కృష్టమైనటువంటి మోక్షఫలాన్ని ఇచ్చేది కనుక దానికి పరావిద్య అని పేరు సో ఆ పరప్రాప్తి అంటే ఆ సర్వోత్కృష్టమైన మోక్షమును పొందుతా పరప్రాప్తి అంటే కేవలము అజ్ఞానమును పోగొట్టుటే విద్యాయా అపగమ ఏవ సార్ మీరు అజ్ఞానాన్ని పోగొడితే చాలు ఇంకా ఏమీ చేయనక్కటం జ్ఞా ఆత్మని స్వ ఆత్మని ఆత్మరూపంగా బ్రహ్మని పొందటానికి మీరు చేయాల్సిన పాజిటివ్ ఎఫర్ట్ ఏమీ లేదు అన్ అదర్ హ్యాండ్ ఎఫర్ట్ బికమ్స్ అన్ ఇంప్రిడిమెంట్ ఎఫర్టే ఆటంకం అయిపోతుంది మరి ఏం చేయాలి మీకు ఎఫర్ట్ కావాలా అక్కర్లేదా Only కావాలి the ఓన్లీ టు ది ఎక్స్టెంట్ యూ షుడ్ ఎలిమినేట్ ఇగ్నరెన్స్ అజ్ఞానాన్ని పోగొట్టాలి అజ్ఞానం ఎలా ఉంటుంది అంటే మీరు ఒక అంశంలో జ్ఞానాన్ని పొందితే ఆ విషంలో అజ్ఞానం యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అది జ్ఞానం పొందితే తెలుస్తుంది సపోజ్ సర్వ జగత్తు సర్వ ప్రాణుల యొందు ఒకే ప్రాణము ఒకే ప్రాణశక్తి ఉన్నది మీరు దర్శించగలిగారు అనుకోండి ఆ దర్శనానికి మీరు అలవాటు పడితే అప్పుడు ఈ విభాగాలు ఏవైతే క్యాస్ట్ బేస్డ్ క్రీడ్ బేస్డ్ విభాగాలు ఉన్నాయి ఈ విభాగాలన్నీ కూడా చాలా ఉత్తంగానో అయోగ్యంగానో హాసిస్తాయి స్పష్టంగా తెలుస్తూ ఉంటాం ఇట్ ఈస్ సో క్లియర్ సో ఆ విధంగా ఒక అజ్ఞానం మనకి పోయి ఇప్పుడు ఎవరు సూపర్ స్టేషన్తో ఒకటి బాధపడుతూ ఉంటాడు సూపర్ స్టేషన్స్ చాలా పెక్యులర్గా ఉంటాయి సో ఆ సూపర్ స్టేషన్లో ఉన్నవాడు హీ టేక్స్ ఇట్ ఫర్ రియల్ సరే అది సూపర్ స్టేషన్ అది సత్యం కాదు అని తెలుసున్నవాడికి అలాగే డే లైట్ లాగా తెలుస్తూ ఉంటుంది వాడు పొరపాటులో ఉన్నాడో డే లైట్ తెలిసినట్టుగా తెలుస్తుంది ఇస్ క్లియర్ దాని మీద ఇంకా సందేహంగా ఉంటుంది కాబట్టి మనిషి అజ్ఞానమును పోగొట్టుకుంటే మీరు చెయ్యాలి అర్థం లాంటిది అద్దానికి మతిలు పట్టేసి ఉంటుంది అద్దానికి మతులు పట్టేస్తే ఈ ప్రజెంట్ రిఫ్లెక్ట్ యువర్ ఫేస్ అప్పుడు మీరేం చేయాలంటే అద్దానికి రిఫ్లెక్టింగ్ పవర్ పోయింది సో యూ హ్యావ్ టు బ్రింగ్ దట్ రిఫ్లెక్టింగ్ పవర్ టు ఇట్ అని మీరు అనుకుంటే పొరపాటు యూ నీ నాట్ యూ కెనాట్ బ్రింగ్ రిఫ్లెక్టింగ్ పవర్ టు ఇట్ ఉంది ఆల్రెడీ దానికి రిఫ్లెక్టింగ్ పవర్ దానికి చేయాల్సింది అలా ఒక అడుగుండ మతిని తుడిచేస్తే ఆ రిఫ్లెక్టింగ్ పవర్ బయటకు వచ్చేస్తుంది మీరు మతిని తుడిస్తేనే రిఫ్లెక్టింగ్ పవర్ కనుగొండస్తుంది అప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఓ ఐ ఇంపార్టెడ్ రిఫ్లెక్టింగ్ పవర్ టు ఇట్ అని మీరు అనుకుంటారు అలా అనుకుంటే పొరపాటు దానికి ఆల్రెడీ ఉంది ఆ ఉన్నదాన్ని మీరు ప్రకటన చేశారు ఈ బ్రాట్ ఇట్ అవర్ బికాస్ ఇట్ వాజ్ కవర్డ్ అప్ బై డస్ అలాగే ఆత్మస్వరూపం మీద అజ్ఞానము అనే మకిలి అజ్ఞానం అంటే ఏమిటి తన ఆ ధర్మాన్ని తన ఇందు ఆరోపించబడుట ఎన్నిసార్లు చెప్పినా మాట సో అలాస్ అలాన్ డత్ అని ఓ వైపు నుంచి చూస్తూ ఉంటాడు ఆ చూస్తూ ఉండడానికి ఆయామ్ అంటాడు ఎలా కుదురుతున్నాను నేను అయామ్ దిస్ అనేది కుదరదు ఎందుకంటే డిస్ అంటే సంథింగ్ ఏదైతే నా చేత దర్శింపబడింది అదే కదా డిస్ నేను చూచిది దిస్ మరి నేను చూచిది దిస్ అజ్ఞానం అలా చేస్తూ ఉంటాడు మనిషి ఆ పని చేయకుండా ఉంటే సరిపడుతుంది సో ఈ విధంగా ఆత్మప్రాప్తి అన్నా మోక్షప్రాప్తి అన్నా పరప్రాప్తి అన్నా కేవలము అజ్ఞానము చేతను ఉన్న అజ్ఞానాన్ని తొలగించుటయే అజ్ఞాన అపాయ ఏవ అనర్ అర్థాంతరం అర్థాంతరం అంటే మరొకటి ఏమీ కాదు అర్థాన్ని మరొక విషయం ఇక్కడ మరో విషయం ఏమీ లేదు అజ్ఞాన నివృత్తియే మోక్షము రెండు ఒక్కటే అజ్ఞాన నివృత్తి ఒకటి మోక్షము మరొకటి కాదు అవిద్యా అపాయ అపాయంలో తొలగించుట పరప్రాప్తి దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ దే ఆర్ వన్ అండ్ ది సేమ్ అంతరా అంటే మరి ఒక అర్థం గ్రామాంతరము అంటే అర్థం అంటే ఇంకో గ్రామము సో అలాగే veru ఇది వేరు అది వేరు దిస్ ఇస్ వన్ థింగ్ దర్ ఇస్ అను అర్థింగ్ it is not like that they are దూ one, one and the same తర్వాత ను యుగ్వేదాదిబాహ్యా తర్హం పరా విద్యా సోక్షేదబాహ్యా స్మృతయస్మరచుదృష్టయచ్చల మొత్తం శ్లోకాన్ని ఇచ్చేసారేంటి సా శ్లోకం చెప్పండి అయితే యా వేదవాహ్యా స్మృతయ్యుదృష్టయ్యాస్తానుష్లా ప్రేత్యా తమోష్టాయితాస్మృత స్మరంతీ తిన్నుడు పూర్వపక్షం ఇంట్రెస్టింగ్ పూర్వపక్షం నన్ను ఇప్పుడు రుడ్ లేదు యొక్క లేదు అని నాలుగు వేదాలు చెప్పారు నాలుగు వేదాలని కట్టగట్టి అపరా అన్నారు అథా అని వేశారు అథ అని వేశానంటే ముందు అయిపోయింది కొత్త అర్థం అథ ఇప్పుడు పరా అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి నాకు పరా అన్నది వేదాల్లో అంతర్గతం అవుతుందా బాహ్యం మనందంటుందా బాహ్యము అని ఉంటుందండి ఉంటే కదా నాలుగు వేదాలు తరువాత త్వర ఇప్పుడు ఈ త్వర నాలుగు వేదాల్లోదా నాలుగు వేదాలది బయట కదా నాలుగు వేదాలకి బయట ఉంటుంది అంటే వేద బాహ్యము వేదంలోది కాదు వేద బాహ్యంలోది కాదు యజుర్వేదంలోది కాదు మరో సో ఋర్వేదాది బాహ్య కాదు సో మన సమాజంలో వైదికమైన కర్మలు ఆరంభమయ్యి తర్వాత క్రమంగా అవైదికంగా మారిపోయాయి ఆ కర్మలు ఉన్నాయి వేదాన్ని గాలి గుదిలిపెట్టేసి సో మహర్షుల చేత బోధింపబడినటువంటి చాలా సాత్వికమైన కర్మలు వైదిక కర్మలు అంటే సాత్వికంగా ఉంటాయి అవి పక్కన అవి పక్కన పెట్టేసి అవైదిక తంత్రంలో ఈ తంత్రాన్ని సూత సంహితలో చాలా గట్టిగా ఖండించారు తంత్రము ఉంటే ఎక్స్పాన్సివ్ కర్మ ఇప్పుడు అలా తను విస్తారే తను విస్తారే అలా పెంచుకుంటూ పోవడం ఇప్పుడు వేద ఇప్పుడు గాయత్రి ఉందనుకోండి గాయత్రి ఏం చెప్పింది వేద ఏం చెప్పింది గాయత్రి ఛందస్సు సవితా దేవత విశ్వామిత్ర ఋషి సూర్య భగవానుడు ఎదురుకుండా ఉన్నాడు ఆ ఎదురుకుండా ఉన్న సూర్య భగవానులలో ఏ పరబ్రహ్మ ఉన్నాడో ఆ పరబ్రహ్మయ్యే హృదయంలో ఆత్మరూపంగా ఉండి సకల బుద్ధివృత్తుల్ని ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు నాకు సద్బుద్ధిని ఇచ్చుగాక ఆ పరమేశ్వరుడే సూర్యుల్లో ఉన్నాడు ఆ పరమేశ్వరుడే నా హృదయంలో ఉన్నాడు ధియో యోనః ప్రచోదయా ఈ బుధూర్తులన్నీ ఆయనే ప్రేరేపిస్తున్నాడు ఆయన సద్బుద్ధినిచ్చి నన్ను సన్మార్గంలో నడిపిస్తే నేను పృతాత్నవుతాను అని మంత్రం ఇది వైదికం ఇంకా దీని మీద సూర్యుని పక్కన పెట్టాడు దాన్ని తీసి పక్కన పెట్టాడు ఇంక తర్వాత సూర్యుడు విరంజకృడు పరబ్రహ్మ ఇంకా ఈ దోళ ఏముందు తర్వాత అభేదాన్ని చెప్తూ ఉంటుంది అది అక్కడ ఏ ఉన్నాడో ఎక్కడ అదే ఉన్నాడు అస్యశ్చాయం పురుష ఎశ్చావాదిత్యే స ఏక సురుషే ఎదిత్యే స ఏక అయం పురుషే పురుషే అయం ఆదిత్యే సహ ఏక అని అభేదాన్ని అలా సుస్పష్టంగా గాయత్రి mantra చెప్తూ ఉంటాడు గాయత్రి మా గొప్ప మంత్రం అయింది అల్లుడు విజయ వీడి మొత్తం వైదిక సంస్కారాన్ని అంతా కూడా పక్కన పెట్టేస్తాడు అసలు దీన్ని జరిగాట్లు గ్రామం కూడా Gaitri మొదలు పెడతాడు గాయత్రి అంటాడు చెందిక కాలి రక్త రక్తం అంటాడు కొబ్బరికాయ కొట్టి దాంతో కుంకం ఆస్తు ఇంకా అలా అలాగే దానిని loki, తమో గుణంలోకి తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయి దేవుడికి ప్రీతి కోసం కోడిని బలిచ్చానంటాడు మేకని బలిచ్చానంటాడు పైగా ఒక ఆయన నాతో చెప్పారు ఆ దేవి బలిని కోరుతుంది అని చెప్పి ఇంగ్లీషు రావుడు కోరుతుంటే ఇంగ్లీషు కోరుతుందని షీ ీ ఆస్క్స్ ఫర్ బలి సో షీ ఆస్క్స్ ఫర్ బలి అని మనసు కూడా వెంట్రెస్ట్ ఇవ్వరు శంకరాచార్యం వాళ్ళ ప్రయత్నించాడు ఒక శాక్తేయుడు శాక్తేయుడు కపాయకుడు అఘోరీ వీళ్ళందరూ తయారయ్యారు ఈ అఘోరీ ఈ మధ్యన ఒక జర్నలిస్ట్ ఒకడు నేను ఎక్కడో హిందూ ప్రెస్ ఇంటర్నేషనల్ లోనే ఒక పత్రిక ఒకటి వస్తూ ఉంటుంది అది నాకు వస్తూ ఉంటుంది అది అమెరికా హవాయి నుంచి వస్తుంది హవాయిలో సుబ్రహ్మణ్య స్వామి అని ఒక ఇప్పుడు లేరు వారు చదవటప్పుడు మహాత్ముడు వారు హిందూ ప్రెస్ ఇంటర్నేషనల్ని ఒకటి పెట్టి హిందూయిజం దుడో వస్తూ ఉంటుంది ఆ హిందుయిజం దుడోలో తెలియ అక్కడ క్యారిడాలో ట్యాంపా అండి ఒక ఇంపార్టెంట్ ఆ ట్యాంపాలో జర్నలిస్ట్ ఒకడు ఉన్నాడు ఇండియా వచ్చి ట్యాంపా ట్రిబ్యూన్ ఇస్ అంపార్టెంట్ ధర్నా అమెరికాలో వాడు ఇండియా వచ్చి కాశీ అక్కడ ఓ అఘోరీలు పట్టుకున్నాడు ఈ అఘోరికే అఘోలింపేది అఘోరించంటే పాడు చేశాడేమో వస్తాం సో ఓ అఘోరిని పట్టుకున్నాడు ఈ అఘోరి ఏం చేస్తాడో తెలిసిన వాడు ఉపాసకుడు వాడు కషాయం ధరిస్తాడు విభూతి పెడతాడు జటాలని ధరిస్తాడు హీజ్ వన్ ఆఫ్ ది సాధూస్ సుకాల్ నెంబర్ ఆఫ్ సాధూస్ లో వాడు హీజ్ సాధువు అండ్ దన్న ఈ వాడు భోజనం ఏమిటంటే ఈ శవాన్ని కాలుస్తాడు చూడండి ఆ కాలుతున్న శవలలోంచి హాట్ కుక్కడ మీట్ తీసుకుని పూజిస్తాను దిస్ ఈజ్ రికార్డు బీబీసీలో వచ్చింది నేను చూశాను నా కాబో నేను చూశాను ఏ ఆయన తీసుకుని తిందంటే నేను చూశానని కాదు దాని వీడియో చూశాను ఇప్పుడు బంగారు గారు లంకం తీసుకోలేదని ఊరికే మీరు గడబడి అయింది ఆయన తీసుకున్నాడు ఎందుకంటే ఒక చూశారు వీడియో కనబడుతున్నాం మీరు చూశారా లేదా నేను చూశాను దీనికోసం కమిషన్లో ఎందుకండి వెళ్తే పిచ్చి పిచ్చి కమిషన్లో సత్యాన్ని కట్టిపుచ్చడానికి లాయర్ను కమిషన్లో కానీ సత్యాన్ని చూడడానికి వీడియో వెలుగుతారండి వాళ్ళు హీ యూ హెల్ స్టేకింగ్ ఇట్ సో సో ఐ హీన్ వీడియో కానీ వినియోగ వచ్చింది అలాంటిదే మళ్ళీ ఇంకొకటి ట్యాంపా ట్రిబ్యూన్ మళ్ళీ రికార్డు సంథింగ్ లైక్ మరో పూజారి చేస్తారు స్వామి దయానంద సరస్వతి ఆయన ఆరు సమాజ సంస్థాపకులు ఈ బేసిస్ మీద ఆయన బాగా ఖండించారు అనేక అంశాలను సో ఇదంతా కూడా నేను అంచేటనే చాలాసార్లు చెప్తూ ఉంటాను ఉపాసన అన్నది సాత్వికంగా ఉండాలి ఎక్కడ మొదలవు ఎక్కడికి వెళ్ళిందో చూడండి ఆదిగినేవి ఫైనల్లీ వేరి అండడ సో మహర్షుడు ఇలాగంటి ఉపాసనల్ని ఖండించారు యా వేదబాహ్యా స్మృతయ టాపిక్ అది బట్ పూర్వమక్ష ఆ వాక్యాన్ని దీంట్లో పెడుతున్నాడు ఇక్కడ టాపిక్కి తీసుకొచ్చి బట్ స్టిల్ వీ షుడ్ కన్సిడర్ కదా ఆ శ్లోకం యొక్క స్పిరిట్ మీకు చెప్పడం కోసం నేను చెప్పాను బికాజ్ ఆ శ్లోకం మనుస్మృతి శ్లోకం యాహ వేద బాహ్య స్మృత యాహ దానికి దాన్ని అఘోరీ పంథలో ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి ఎటు రోజు పనిచేస్తున్నామంటే ఓ గ్రంథం ఉంది ఒక అఘోరీ పంథాన్ని కలిసి ఎవండి వేదభాహ్యము కదా అంటే అని అంటాడు వేదభాహ్యం కాదు అన్నాడు ఎలాగా అఘోరే ఏ భ్యోరే ఏ భ్యో ఘోర ఘోరకరేభ్యల్వే ఏభ్యం వసుల్వే ఏభ్యో నమస్తే స్థు రుద్ర రూపేభ్య నేనే వదిలిస్తూ ఉంటాను నాట ముల్తోట ఇది మాకు మూలం అని చెప్పాడు నిజం దాంట్లో అఘోరా అనే పేరు మీరు పెట్టుకున్నారు తప్పించి మీకు దానికి సంబంధం లేదని చెప్పాను సో హీ హ్యాస్ ఈ శ్లోకాలు కూడా అందానికి ఉచ్చరించడానికి కూడా దుఃఖాన్ని కలిగించే శ్లోకాలు అలాంటి శ్లోకాలు పోట్ చేస్తాయి అండ్ హీ బిలీవ్స్ ఇన్ దాట్ అండ్ హీ ఫాలోస్ దాట్ ఈ వామాచారాలు ఇవి చాలా ఉన్నాయి చాలా గడబడు ఈ ఇవన్నీ కూడా అసలు తంత్రము అంటే దాన్ని నిరాకరించింది సూచ సంహిత తంత్రము వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఈ తంత్ర లక్షణాలు మీకు అక్కడక్కడ కనపడతాయి కొబ్బరికాయ కొట్టిన వెంటనే దాంట్లో కుంకం పోస్తాడు కొబ్బరికాయ కొట్టి కుంకం పోయడం ఏమిటి ఇప్పుడు ఇంకా ఆ కుంకం మీరు ఆవుకి ఆ కొబ్బరి మొక్క పెట్టారనుకోండి ఆ తిండడు ఒకసారి నేను ఆవుని పరిశీలించాది కుంకం ఉందంటే నేసుకోండి ఎందుకంటే చేదుగా ఉంటుందన్నది ఇచ్చి కొబ్బరి మొక్క అయితే ఆవు మనిషి తినేస్తుంది మనమే తినేయచ్చు వాడు కొబ్బరికాయ కొట్టడానికి కుంకం పోస్తాడు దాంట్లో వై హీ షుడ్ డూ ద ఎందుకంటే అది రక్తానికి ప్రతినిధి అంటే అదే రక్తానికి ప్రతినిధి మనకి అక్కడ లేదంటే రక్త సంపర్పణ ప్రీత అని ఒక నామోహన చెప్తాడు ఏదో చెప్తాడు ఏదో నేను వాడు ఆ చెప్తాడు ఎక్కడో ఉందంటాడు ఉంటుంది కూడా ఈ విధంగా అలాగే నిమ్మకాయ నిమ్మకాయకి పసుపు పెడితే ఎలాగా అవుతుంది వెళ్ళి వాళ్ళతో నింబు నింబు పానీ తయారు చేసుకుంటూ ఆగేసి తర్వాత దేవుడికి నాలుగు పుష్పాలు సమర్పించుకుంటే ఐ యూ నాట్ హ్యాపీ విత్ చాలా ఈశ్వరంగా వచ్చిందటానికి లక్షన్ యూనా ఆ నింబు తీసుకోవడం దానికి కుంకం జత అంటే అది ఎసిడిక్ కదండి నింబు ఎసిడిక్ సో ఆ పీహెచ్ వేరియేషన్స్లో ఈ కలవాటు ఆ కలవాటు అంతా వెలబడి సో ఈ రకంగా ఇదంతా కూడా తంతం అంతా